మంచి వాక్యాన్ని అందించిన దైవజను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో ఒట్టి చెరుకు వచ్చిన దైవజను డేవిడ్ గారు మన మధ్యనన్నారు వారు వచ్చి ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం వారు ప్రార్థించిన తర్వాత దైవజను చంద్రశేఖర్ గారు మరి వారు కూడా కృతంగా మరి చాలా దూరం నుంచి వచ్చారు మరి సాధారణ కుటుంబం ఈ రోజున అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేశారు నివాసించి ప్రార్థించేదిగా ప్రభా నీ దవిష్యులు ప్రభులక్ష్మి గారిని ప్రేమించి ఇది మొదటి దినములో ప్రభా ఈ విడన విశ్వాసాన్ని సంఘాన్ని గ్రామాన్ని ఇది దూర ప్రాంత దైవ్యం నడిపించే ప్రభావాలి ఎందుకంటే నశించిన దాన్ని మెదక రక్షించడానికి లోకాన్ని వచ్చే ప్రభావం ఇది మరి పాటతో కొన్ని వాక్యములు జన్మదిన వేడుపుల్లో ఉన్నప్పుడు అలా మూడు మూడు లోకములు ఉండగానే జ్ఞాపం తీసుకుని ఈ వాక్యం కూడా నేను కొద్దిగా రక్షించబడతాను మీ ద్వారా తెలుసు సహాయం ప్రతి వాక్యము మాట్లాడి సహాయం నిలబడింది ఆశపరి ఏ వాక్యం ఇస్తారో అనేక తెలిసింది తెరవబడినట్టు మాతో మాట్లాడి సహాయం చేసి పరిష్కారం దయజన్యులు చంద్రశేఖరయ్య గారు వారు కూడా సూప్తంగా మాట్లాడారు ప్రార్థిస్తామని కనిపిస్తున్నాం పరిశుద్ధమేవో మీకు వర్ణాలైనా మీ యొక్క కృపలో మరోసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు ఎంతో బల్య ప్రభావ మీ యొక్క వాక్యాన్ని వినడానికి ఎంతో ఆసక్తితో వచ్చినారు ప్రభావ ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరచే గొప్ప దేవుడు కాబట్టి నైనా మమ్మల్ని అందరినీ ఈ యొక్క సాయంత్రానికి ఓ ప్రభావ మా మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ఓ ప్రభా మీ వాక్యాన్ని వినాలా మా హృదయాల్లో భద్రపరచుకోవాలా దాన్ని అవలంబించుకోవాలా అనేకలకు దాన్ని ప్రకటించాల అటువంటి ప్రకటించే బిడ్డలుగా ఈ యొక్క ప్రాంతీయులని ముఖ్యంగా నంబూరు గ్రామస్తులని ఇక్కడికి వచ్చిన వారిని అందరినీ తయారు చేయమని ఏసు క్రీస్తు పరిషత్ అవార్థించిన తండ్రి ఆమె పోయిన సంవత్సరం ఇదే సమయం ఈ ప్రాంతానికి రావడం జరిగింది మాకు హైదరాబాద్ నుంచి తరచుగా రావడం జరుగుతుంది ఇక్కడ రకరకాల ప్రాంతాలలో సేవ చేయడం కళ్ళం బైబుల్ ప్రాపసీ మినిస్ట్రీస్ కళ్ళం బైబుల్ ప్రవచన పరిచర్య అన్న సంస్థ తరఫున మేము ఇక్కడ రావడం జరుగుతుంది గ్రామాలలో తిరగడం ముఖ్యంగా పాస్టర్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయడం మా యొక్క పిలుపు అని మేము విశ్వసిస్తున్నాం మరి విశేషంగా ఇరవై గంటలు దేవుని వాక్యాన్ని వినిపించడం కొరకు దేవుడు మాకు అవకాశాన్ని ఇంటర్నెట్ రేడియో కార్యక్రమాల ద్వారా మేము వీటిని ప్రసారం చేయడం జరుగుతుంది కాబట్టి దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు వీటన్నిటిని వినచ్చు ఇరవై గంటలు మీ మొబైల్ ఫోన్స్ అలా కాపీ చేసుకోవచ్చు లేకుంటే క్యాసెట్స్ సిడీ రూపకం మీకు కావాలంటే వాటిని మీరు వినచ్చు డాక్టర్ చక్రవర్తిని మీరు అడిగినప్పుడు అతను మీ కొరకు వాటిని సమకూర్చి ఇవ్వగలడు ఉచితంగా పొందితే ఉచితంగా పంచుకోవాలన్న ఆసక్తితో వాక్య పరిచయలు ఇక్కడ ఉంటున్నాం స్థానిక పాస్టర్ గారికి ముఖ్యంగా వదనాలు చెప్పుకుంటున్నాం డాక్టర్ చక్రవర్తి గారు మమ్మల్ని ఆహ్వానించారు వారి కుటుంబకుల వారికి వదనాలు మరి విశేషంగా మీకందరికి వదనాలు క్లుప్తంగా నేను ఒక వాక్యాన్ని మీతో ధ్యానించాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది ప్రవచనాత్మకమైన పరిచర్య కాబట్టి సాధారణంగా ఈ యొక్క వాక్యాలు మీరు వినరు ఎందుకు చెప్తున్నానంటే ఆదివారము దేవుని సన్నిధిలో చెప్పబడుతున్న వాక్యాలు ఆదరణకరంగా ఉండడం మనం చూస్తూ ఉంటాం రక్షణ సందేశము మనుషుల కష్టాలకు తగినట్లు వాక్యం చెప్పడం విశ్వాసాన్ని బలపరచుకోవడం ఇలాంటి వాక్యాలు మనం వింటూ ఉంటాం కానీ ప్రవచనాత్మకమైన వాక్యాలు వినడం చాలా తక్కువ ఎందుకంటే ఆత్మీయ స్థితిలో క్రైస్తవ జీవితము ఆ రీతిగా ఎదుగుతలేదు అన్న విషయాన్ని ప్రభు మాకు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకని ఎంతకాలమో ఆ రీతిగా మనము వాటిని పక్కకు పెడతా ఉంటాం ప్రవచనాత్మకమైన విషయాలని మనం ధ్యానించాల ఎందుకంటే అమోసు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము దేవుడు కేవలము ప్రవక్తల ద్వారానే మాట్లాడినట్టు అక్కడ వాక్యం చేస్తాం మూడవ అధ్యాయంలో ప్రభువు తాను సంకల్పించిన వాటిని తమ దాసులైన ప్రవక్తను బయలుపరచకుండా ఏది చెయ్యడు ఈ లోకంలో ఏ చిన్న వస్తువు ఏ చిన్న విషయం జరగాలన్నా ఏ ముఖ్యమైన విషయం జరగాలన్నా ఆయన తన ప్రవక్తలకు బయలుపరుస్తాడు కానీ ఈ రోజులలో ప్రవచనాన్ని అర్థం చేసుకోవడము తప్పుదారికి దారి తీసినట్టు మనం చూస్తూ ఉంటాము కాబట్టి ప్రవచనము ఏ రీతిగా ఉంటుంది అన్నప్పుడు ప్రకణ గ్రంథాలు ఉంటాము క్రీస్తుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము కాబట్టి ప్రతి ప్రవచనము మన ప్రభునే సూచిస్తా ఉంటది మన ప్రభు యొక్క పుట్టుకకు సంబంధించిన ప్రవచనాలు మన ప్రభు జీవించిన విధానానికి సంబంధించిన ప్రవచనాలు మన ప్రభు చనిపోయిన విధానానికి సంబంధించిన ప్రవచనాలు ఆయన సమాధి చేయబడి తిరిగి లేస్తున్నాడు అన్న విషయానికి సంబంధించిన ప్రవచనాలు మరి విశేషంగా ఆయన తిరిగి రానయున్నాడు అన్న విషయాలని ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏ రీతిగా ఉంటుంది ఆయన తిరిగి వచ్చినాక తన బిడ్డల్ని తీసుకొని ఏ రీతిగా ఉంటుంది అన్న విషయాలు మనం ధ్యానించం ఎందుకంటే క్రైస్తవ జీవితము ఒక మెట్టు దశకి వచ్చి అక్కడనే ఆగిపోతుంది ప్రపంచమంతటా ఒక సంఘానికి సంబంధించిన విషయాలు కాదు ఇది ప్రపంచమంతటా విశ్వాసాలకు సంబంధించిన విషయాలు కాబట్టి నేను మీతోని ఈరోజు సమరయ స్త్రీ మన ప్రభు యొక్క సంభాషణల గురించి క్లుప్తంగా ధ్యానించాలని ఆశపడుతున్నాను త్వరగా మీరు యోహాను సువార్త నాలుగవ అధ్యయంలోని ఒక వాక్యాన్ని చూసినప్పుడు సమరయ స్త్రీ బైబిల్ అంతట్లో మొట్టమొదటిసారిగా సువార్త ప్రకటించబడిన వారిలో ఒక స్త్రీ ఉందని ఈ యొక్క సమరయ స్త్రీ నుంచి మనం నేర్చుకోగలము ఎందుకంటే స్త్రీల పాత్ర చాలా ప్రాముఖ్యమైంది దేవుని యొక్క సేవలో ఎందుకంటే పాత నిబంధన కాలం మొదలుకొని స్త్రీలు ఏ రీతిగా దేవుని బిడలని వాళ్ళు పెంచినారు ఇందాక మనం వాక్యం చూసిన రీతిగా దేవుని దేవుని కొరకు ఏ రీతిగా నా జీరుగా సమర్పించినారు వారి పిల్లల్ని ఏ రీతిగా దేవుని కొరకు వారిని సాక్షణం లేబెట్టినారంటే స్త్రీల పాత్ర ప్రాముఖ్యమైంది ఎక్కడిపై గాని సాధారణంగా స్త్రీలు వాక్యం చెప్పినప్పుడు అనేకులు వారిని స్వీకరించడం చాలా తిరుగుతూ ఉంటారు ఎందుకంటే మా యొక్క బృందంలో కూడా స్త్రీలే సువార్త ఎక్కువ ప్రకటిస్తూ ఉంటారు గ్రామాలలో వెళుతూ అనేకమైన మారుమూల గ్రామాలలో వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉంటారు అటు ప్రాంతంలో సువార్త ప్రకటించడం చాలా కష్టం మేము వచ్చిన ప్రాంతం నుంచి అయినా గాని అన్నిటినీ భరిస్తూ శ్రమలను అనుభవిస్తూ కష్టాలు అనుభవిస్తూ వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఎంతో ఆసక్తితో దేవుని ప్రేమని ప్రకటిస్తూ ఉంటారు అక్కడ అటువంటి విషయాన్ని మీకు బయలుపరచడం కోరిక నేను ఇక్కడికి వచ్చినాను ఎందుకంటే యుగ సమాప్తి చివరి అంచు బాగానికి మనం వచ్చినాం ఆయన రాకడాకు సంబంధించిన సూచనలు అన్ని నెరవేరుతున్నాయి కాబట్టి నేను మీ ఈరోజు మీకు ఒక మంచి ఒక ప్రవచనాన్ని మీకు చూపించబోతున్నాను దానికి ముందు క్లుప్తంగా ఈ సమరయ స్త్రీతో మన ప్రభు సంభాషిస్తున్న విషయాలు త్వరగా మీతో మొదటిగా చూడండి నాలుగవ అధ్యాయంలో ఐదవ వచ్చంలో కాబట్టి ఏసు ప్రభు ఒక ప్రాంతానికి వచ్చిండు ఆ యొక్క సమరయ ప్రాంతంలో సుఖారా అనే గ్రామానికి వచ్చిండు అక్కడ ఏం జరిగింది అన్నది ఆరో వసనం అక్కడ యాకోపు బావి ఉండేను ఏసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతి ఆ బావి యొక్క కూర్చుండెను అప్పటికి ఇంచుమించు జాగ్రత్తగా వినండి అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు మధ్యాహ్న కాలంలో జరుగుతున్న విషయం ఇది దేవుని యొక్క వాక్యము అంత ప్రవర్మకంగా చెప్పబడింది ఆది కాండం మొదలుకొని ప్రాణ గంధం వరకు దాన్ని ఆ రైతిగా ధ్యానించరు కాబట్టి యథావిధిగా కాలము వెళ్ళిపోతా క్రైస్తవ జీవితంలో కానీ మనం ఆ రీతిగా ధ్యానించద్దని ప్రభు మనల్ని చూడండి పన్నెండు గంటల ప్రాంతంలో ఒక స్త్రీ ఆ యొక్క బావి దగ్గరికి రావడం మనం చూస్తున్నాము అదే రీతిగా మన ప్రభు కూడా అక్కడ రావడం చూస్తున్నాము ఉదాహరణగా చూడండి బావి దగ్గరికి ఏ సమయంలో వస్తారు స్త్రీలు అన్నప్పుడు ఉదయ కాలంలో రావాలా లేకపోతే సాయంత్రం అన్నా రావాలా కానీ ఈ స్త్రీ మటుకు మధ్యాహ్న కాలంలో వస్తుంది అది మండు ఎండ సమయంలో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి ఎవరైనా గానీ ఉదయం పూట రావాలా లేకుంటే సాయంత్రం పూట రావాలా గాని ఎవరైనా గాని గుంపుగా రావాలా కానీ ఒంటరిగా ఒరు రారు ఈ స్త్రీ మటుకు ఒకతే మధ్యాహ్న కాలంలో రావడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఆత్మీయమైన విషయాన్ని మనం గ్రహించాలా మన ప్రభుని దర్శించడం మన ప్రభుత్వం సాహసం కలిగి జీవించడం అనేది ఒంటరిగానే జరుగుతా ఉంటది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం పైగా మధ్యాహ్న కాలంలో ఎందుకు రావాలా అది మండు టెండర్ సమయంలో ఎందుకు రావాలా ఉదయం ఎందుకు రాలేని స్థితిలో ఉంది స్త్రీ సాయంత్రం ఎందుకు రాలేని స్థితిలో ఉంది అన్నప్పుడు మీరు అనేక పర్యాలు వీటిని ధ్యానించా ఉంటారు ఈ స్త్రీ యొక్క జీవిత విధానము మంచిగా లేదు ఆమె జీవించే విధానము సరిగా లేదు అన్న విషయాలు మనం తర్వాత కొన్ని కొంత క్రింద వాక్యాన్ని ధ్యానించినప్పుడు గ్రహించగలం ఈ స్త్రీ జీవితము కొంత చెడుగా జీవించినట్టు మనం గ్రహించగలం అది మన ప్రభుకి తప్ప ఎవరికి కనిపిస్తలేదు కానీ సమరయ్యలకు మన ప్రభు ఎందుకు ఇంతగా ప్రాధాన్యత ఇచ్చిండ మనం అర్థం చేసుకునే ప్రయత్నించినప్పుడు చూడండి సమరయులు అంటరాని వారి వల్లే జీవించడం మనం గమనిస్తూ ఉంటాం బైబుల్ అంతట్లో వీరు బహుపాత తెగకు సంబంధించిన వారు పాత నిబంధన కాలపు మనుషులు అయినా గానీ ఇస్రాయల్ ప్రజలు వీరిని తృణీకరించినట్లు వీరిని దూరంగా పెట్టినట్టు మనం గమనిస్తా ఉంటాం ఈ సమన్య స్త్రీ మన ప్రభుత్వం సంభాషిస్తున్నప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అయ్యా మీరు ఎరుసలేము మందిరం కట్టుకున్నారు కానీ మా పూర్వీకులు మీకంటే ముందే ఎరుజేము పర్వతం మీద ఒక మందిరాన్ని కట్టుకున్నారు కానీ మీరు తిరిగి వచ్చి మా మందిరాన్ని కూలగొట్టారు కాబట్టి మాకు ఆరాధన చేసుకోవడానికి ఎక్కడ స్థలం లేని స్థితిలో మేము ఉంటున్నాం ఈ రోజు అన్న సంభాషణ జరిగిస్తా ఉంది ప్రభుత్వం మాట్లాడుతుంది మమ్మల్ని మీరు మీ మందిరానికి రానియరు మాకున్న మందిరాన్ని మీరు కూలగొట్టారు మేము ఎక్కడ ఆరాధన చేసుకోవాలా చూడండి ఆమె హృదయ పరిస్థితి దేవుణ్ణి ఆసక్తి ఉంది కానీ స్థలము లేని స్థితిలో ఉంటుంది ఈ విషయాన్ని ప్రభు గమనించగలుగుతు కాబట్టి ఆమె యొక్క శ్రమని గ్రహించి ఆయన కూడా ఆ ప్రాంతానికి రావడం జరుగుతుంది సాధారణంగా యూదులు సమరీల ప్రాంతానికి రారు కానీ ఈ మన ప్రభువు ఆ ప్రాంతానికి పోవడం అనేది ఎందుకన్న విషయం మీరు గ్రహించాల ఈరోజు ఆ స్త్రీకి రక్షణ అనుభవాన్ని ప్రకటించడం కొరకు మరి విశేషంగా సృష్టిలో మొదటి సువార్తి కురాలుగా ఆమెని తయారు చేయడానికి కొరకు ప్రభు ఆమె ఏర్పరచుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం చూడండి ఈ లోకము తృఢీకరించిన వారిని మన ప్రభు ఏర్పరచుకుంటాడన్న విషయము మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ చూస్తున్నాం ఈ సమరయ స్త్రీ తృణీకరింపబడ్డ జీవితము చెడు జీవితంలో జీవిస్తున్నా గాని అయినా గాని ఎంత పాపనైనను మన ప్రభు చీర దీర్చును అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సమరయ స్త్రీ ఒక పాకపు జీవితంలో జీవిస్తూ కూడా మన ప్రభుని స్వీకరించడం అన్న విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం ఏ రీతిగా ఆ స్త్రీ దగ్గరకు వచ్చి అమ్మ నాకు దాహం జరుగుతుంది కాబట్టి కొంచెం నీళ్లు అనుగ్రహించుడు ఆ స్త్రీ అంటే మీరు మాతోని సహవాసం కలిగి ఉండరు కదా ఏ రీతిగా నన్ను నీళ్లు అడుతున్నావు మన ప్రభు ఆమెతో సంభాషిస్తే ఏమంటున్నాడు అమ్మా నేనెవరో నీకు తెలిస్తే నన్నే నువ్వు తిరిగి జీవజలం అడుగుతావు కాబట్టి జీవజలము అన్నప్పుడు దేవుని వాక్యము లేక రక్షణ అనుభవం రక్షణ అనుభవం అనుగ్రహించేవాడు మన ప్రభు తప్ప ఎవరు లేరు ఏ విధానము లేదు ఈ లోకంలో అన్న విషయాన్ని మనము బైబుల్ నుంచి నేర్చుకుంటున్నాం ప్రతి దానికి బైబుల్ మూలం అన్న విషయాన్ని మనం గ్రహించాల అయితే ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఆ స్త్రీ అంటుంది అయ్యా నేను మధ్యాహ్నం పూట వస్తున్నాను ఎంతో ఆసక్తి కలిగి ఎంతో దాహంతో ఉంటున్నాను ఉదయం రాలేను ఎందుకంటే ఇతర స్త్రీలు నన్ను స్వీకరించారు నన్ను తృణీకరిస్తా ఉంటారు నా మీద ఊమి వేస్తా ఉంటారు ఎందుకంటే నా జీవించే విధానము బహు చెడు జీవితం కాబట్టి నేను ఉదయం పూట రాలేను సాయంత్రం పూట అసలే రాలేను ఎందుకంటే నా వృత్తి సాయంత్రం పూట కాబట్టి కాబట్టి నేను మధ్యాహ్నం పూటనే రావాల్సి వస్తుంది ఈ మండు టెండలో అని తన కుండని మోసుకొని అక్కడికి రావడం మనం చూస్తా ఉన్నాం కానీ ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు ప్రభు మాట్లాడుతున్నాడు అమ్మ నేను ఎవరో నీకు తెలిస్తే నన్ను నువ్వు తిరిగి జీవజలం అడుగుతావు అంటే అయ్యా ఆ జీవ జీవజలం నాకు అనుగురించి నేను ఇంకెన్నటికి దాహంగా ఉండకుండా నాకు సహపడు ప్రవ్వా అని బోధకురాన్ని ప్రార్థిస్తుంది అప్పుడు ఆయన అంటున్నాడు అమ్మ ఖచ్చితంగా నీకు జీవజలము నీకు రక్షణ అనుభవం నువ్వు వెళ్ళి నీ కుటుంబీకులను తీసుకుని రా ముఖ్యంగా నీ భర్తను తీసుకుని రా అమ్మ అని ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటుంది అయ్యా నాకు భర్త లేడు అయ్యా నాకు భర్త లేడు ఒంటరి జీవితం పోరాడుతున్నాను లోకంలో అని ఆమె అంటున్నప్పుడు ఏసుడవంటుండమ్మా నువ్వు నిజంగా మాట్లాడుతున్నావు నీకు నిజంగానే భర్త లేడు కానీ నీకు ఇప్పుడున్నవాడు ఆరోవాడు నీకు భర్త లేడు కానీ నీకు ఇప్పుడున్నవాడు ఆరవవాడు మీ ఇంట్లో అని సంభాషిస్తున్నప్పుడు ఆమె చేతిలో ఉన్న కుండ తన చేతి నుంచి జారి ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నీళ్లు నింపుకుందామని కుండ మోసుకొచ్చింది తన కుండని పడేసుకుంది నాలోనివన్నిటిని బయటికి తీసి చూపించిన ఇతను మెసయ కాడా రక్షకుడు కాడా అన్న విషయాన్ని గ్రహించింది అతనితో సంభాషిస్తుంది అమ్మా ఒక దినం వస్తుంది అది ఇప్పుడే వచ్చింది మీరు ఎక్కడికి వెళ్లి ప్రభుని ఆరాధించిన అవసరం లేదు మీరు గెరిజీము పర్వతం వెక్కన లేదు మీరు ఎలుసనే మందిరం పోని ఎందుకు అంటే ప్రభువు మనుషుల హస్తల చేత సృష్టి నిర్మించబడ్డ మందిరాలలో నివసించడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఆ స్త్రీతోని మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ ఏ మందిరంలో నివసించను నేను నివసించేది మనుషుల హృదయాలలో ఎందుకంటే మీ శరీరమే దేవుని ఆలయం మీ హృదయమే పరిశుద్ధ స్థలము అక్కడ ప్రభు నీతో సంభాషించాలనుకుంటున్నాడు నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు నీతో బస చేయాలనుకుంటున్నాడు కాబట్టి నీ హృదయాన్ని పరిశుద్ధంగా తయారు చేసుకుంటే చాలమ్మా అన్నప్పుడు ఆమె అతన్ని స్వీకరించడం జరుగుతుంది కాబట్టి చూడండి ఈ లోకంలో దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావో దాన్ని ఈ రోజు నువ్వు గ్రహించాలా ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామని లేక ఈ లోకపు నీళ్ళ కొడుకు నువ్వు ప్రయాసపడుతున్నావా ఈ లోకంలో ఆస్తి అంతస్తులు సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నావా అవన్నీ వృధా అన్న విషయాన్ని ఈ స్త్రీ నుంచి నువ్వు గ్రహించాలా ఆమె తన కుండని పడేసుకుంది నీళ్ళు నింపుకుందామని వచ్చి తన గుండెలో జీవ నింపుకొని ఆమె సంతోషంతో తన తిరిగి ఇంటికి వెళ్ళడం మనం ఇక్కడ గ్రహిస్తా ఉన్నాం కానీ ఏం జరిగింది ఈ స్త్రీ సరాసరి తన గ్రామానికి వెళ్లి అనేకులకు రాబోతున్న మెస ఇతను కాడా నాలోని విన్న వాటి బయటికి తీసి చూపించిన వాడు ఇతను మెసయ్య కాడా ఇతడు రక్షకుడు కాడా అని విషయాన్ని బయల్పరిచింది అక్కడ మనుషులకి కానీ సమరయ్యలు ఆ విషయాన్ని గ్రహించి ఒక వ్యభిచారపు స్త్రీ సువార్త ప్రకటించడం ఏంది అని అనుమానించలేదు ఆమె చెప్పిన వాక్యాన్ని స్వీకరించారు ఎందుకంటే ఆమె ఆయనలో సత్యం ఒక ప్రవర్త లాంటి వాడు నాలోనివి గ్రహించగలిగాడు నా అంతరంగంలో ఉన్న రహస్యాన్ని గ్రహించగలిగిండు అంటే ఈయన రక్షకుడు కాదా ఈయన దేవుడు కాదా అన్న సత్యానికి ఆమె అంత క్షణంలో తిరిగి రావడం జరిగింది కాబట్టి ఆ క్షణంలోనే ఆమె అతన్ని స్వీకరించడము రక్షణ పొందడము సువార్త ప్రకటించడం జరగడం చూస్తున్నాం కాబట్టి సృష్టి అంతట్లో మొదటి సువార్తకు రాలుగా ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది దాని తర్వాత మగ్గలిని మరియా రెండవసారి సువార్త ప్రకటించడం మనం చూస్తా ఉంటాం దాని తర్వాత అనేక మంది స్త్రీలు యేసు ప్రభు యొక్క సువార్థను ప్రకటించడం మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ విషయం గ్రహించుకోండి దేవుడు స్త్రీలకి ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చాడు సువార్త విషయంలో అనేసి నేను పురుషుల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ పురుషులు సువార్త ప్రకటించినప్పుడు స్వీకరించడం కొంచెం కష్టం కానీ స్త్రీలు శువార్త ప్రకటించినప్పుడు మనుషులు చాలా సునాయాసంగా స్వీకరిస్తూ ఉంటారు అందుకని మీ యొక్క పాత్ర జ్ఞాపకం చేయడం కొరకు నేను ఇంత దూరం రావడం జరుగుతుంది జరిగింది కాబట్టి చూడండి మా బృందం వాళ్ళు అనేక ప్రాంతాలపై సువార్త ప్రకటిస్తున్నప్పుడు మేము స్త్రీలను ముందుకు పెడతా ఉంటాం ఎందుకంటే మాకు బయలుపరచబడ్డ ఈ యొక్క సీక్రెట్ లేక మర్మం స్త్రీలు సువార్త పరిగణించినప్పుడు అనేకులు రక్షణ పొందుతూ ఉంటారు అన్న విషయాన్ని మేము అక్కడ గ్రహించగలిగినాం కాబట్టి అనేక మంది ఎంతో ఫలభరితమైన సేవ జీవితంలో ఉంటూ ముందు కొనసాగుతున్నారు స్త్రీలు వ్యక్తిగతంగా వారి జీవితంలో ఎన్నో సంఘాలు స్థాపించడం మా జీవితాల్లో మేము చూస్తాం మా యొక్క సేవ అనుభవంలో చూడగలుగుతున్నాం కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఎటువంటి వారైనా గానీ మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా గానీ సమర్థించుకోవడానికి వీలు లేదు సమర్థించుకోవడానికి వీలేదు ఎందుకంటే క్రైస్తవ జీవితము యుగ సమాప్తికి వచ్చేటప్పటికి అంత సమర్థింపుతో సరిపరచుకుంటుంది నా కుటుంబము నేను నేను ప్రార్థన చేసుకుంటున్నాను నేను ఉపవాసం ఉంటున్ను నా కుటుంబం ప్రార్థన చేస్తున్నాను నా సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను నా పాస్త గురించి ప్రార్థన చేస్తును అంటే సరిపోదు నీ శరీరంలో ఉన్నంత కాలము శక్తి నీ శరీరంలో ఉన్నంత కాలము ఆ బలము నువ్వు ఆయన సేవ కొరకు ఉపయోగించుకోవాలన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నీ కుటుంబాన్ని రక్షించుకోవాలా చాలా ప్రాముఖ్యమైంది కానీ అనేకమైన కుటుంబాలు కూడా ఉన్నాయి క్రైస్తవ జీవితము స్వార్థపూరితమైన జీవితం కాదు ఒక సమరయ స్త్రీ అటువంటి జీవితంలో జీవిస్తూ కూడా ఆమె నిస్వార్థంగా పోయి తన గ్రామానికి సువార్తని ప్రకటించి అనేకలను రక్షణలు నడిపించగలిగింది అటువంటి సేవ మనం అందరం కేవలం పాస్తలు చేస్తే సరిపోదు ఎందుకంటే కోత విస్తారంగా ఉంది కానీ కోసేటి పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో ముఖ్యంగా స్త్రీల పాత్ర గురించి నేను ఎక్కువగా ప్రాముఖ్యతని ఇస్తున్నాను కాబట్టి మీ కుటుంబాన్ని రక్షణ నడిపించుకోండి మీ పిల్లల్ని రక్షణ నడిపించుకోండి మీ భార్యలని భర్తలను రక్షణ నడిపించుకోండి కానీ ముఖ్యంగా మీ కొరకు పని అప్పగించబడింది అదేంటి మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించగలరు మన ప్రభు చివరికి ఇచ్చిన ఆజ్ఞ అదొకటే ఈ లోకాన్ని విడిచిపెట్టి తను పరలోకానికి వెళ్ళిపోక ముందు పిలిచి చెప్పిన ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క ఈ ఆజ్ఞని మీరు శిరసవహించాలి ఈ రోజు నుంచి ఒకవేళ మీరు ఇంతకాలం చేస్తున్నారంటే మంచిదే ఇక మీదట చేయ ఇంతవరకు మీరు చేయకపోతే ఇప్పటి నుంచైనా మీరు ఆరంభించుకోవడానికి సిద్ధపడను ఎందుకంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏ దాసుడు ఏ దాసురాలు తన పనులో నిమగ్నం వారినే మెచ్చుకుంటా అన్నాడు కాబట్టి ఆయన పనిలో మీరు లేకపోతే మీరు ఏ ఆయన కొరకు సాక్షులుగా జీవించగలరు నేను భక్తిగా ఉన్నాను బ్రదర్ నేను ప్రార్థన చేసుకుంటున్నాను నేను ఉపాసం ఉంటున్నాను వారానికి ఒకసారి అన్ని విషయంలో బాగా క్రమంగా ఆదివారం చర్చికి వెళ్తున్నానంటే అది సరిపోదు అది స్వార్థపూరితమైన జీవితం క్రైస్తవ జీవితంలో చెప్తున్నాను కానీ నిస్వార్థమైన జీవితము మన ప్రభుకి ఇష్టమైన జీవితం మీరు అనేకులకు పోయి ఇటువంటి సువార్తను ప్రకటించకపోతే మీకు ఎంత కష్టమో నేను ఒక విషయాన్ని మీకు చూపించేసి ముగించుకుంటాను ముఖ్యంగా చూడండి మొదటి కొరిదలు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారవ వసనంలో పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటాడు సువార్థ ప్రకటించడము నా యొక్క కర్తవ్యం అంటాడు మనమందరము రక్షింపబడ్డ వాళ్ళ మందరము సువార్తని కేవలము పాస్తరే కాదు ప్రతి ఒక్కరు సంఘస్థులు నమ్మిన వారిని శిష్యులుగా చెయ్యుడి అని ఆజ్ఞాయిచ్చిండు నువ్వు శిష్యులుగా చేయకపోతే నువ్వు ఏ రీతిగా నమ్ము ప్రభుని ఏ రీతిగా మనుషుని ప్రభుచంత నడిపిస్తున్నావు కాబట్టి ఈ యొక్క సాయంతస్ నేను వాక్యాన్ని ముగించక ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను మీరు సువార్తని ప్రకటించకపోతే పౌరులు భక్తులు నేను సువార్తని ప్రకటించకపోతే నాకు శ్రమ క్రైస్తవులు అందరూ ఎందుకు శ్రమలు అనుభవిస్తున్నారు అన్న విషయాన్ని ప్రభువు నాకు కొన్ని సంవత్సరాల నుంచి జ్ఞాపకం చేస్తుండు వీరు అందరూ సువార్తను ప్రకటించని వారు ప్రభువుని ప్రసవించని వారు క్రైస్తవ సంఘము ఒక స్త్రీలాగా ఉంటూ ప్రసవించని స్థితిలో ఉంది ఈరోజు ప్రపంచమంతట మతపరమైన జీవితము ఆచారబద్ధమైన జీవితంలో కొట్టుమిట్టాడుకుంటూ యథావిధి క్రమంగా కాలాన్ని గడుపుతుంది గాని ప్రభుని ప్రసవించని స్థితిలో ఉంటుంది అయ్యా నీ సహోదరులు నీ తల్లి నిన్ను వెతుకుంటా వచ్చిండ్రు నువ్వు ఎక్కడికి అని అన్నప్పుడు మన ప్రభు మాట్లాడుతుడు నా సహోదరులు ఎవరు నా తల్లి ఎవరు రక్త సంబంధం లేదు ఆత్మీయ జీవితంలో నా సహోదరులు నా తల్లి ఎవరు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్లే నా సహోదరులు నా తండ్రి నా తండ్రి చిత్తాని నెరవేర్చే వాళ్లే ఏందా తండ్రి చిత్తం ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాటలు గైకొనుడి ఈయన ఎందుకు నేను ఆనందించున్నాను ఈయన మాటలు గైకొనుడి ఆయన ఏమంటుడు మాటలు చివరిగా అనేకులను శిష్యులుగా మార్చుకోండి అనేకులని రక్షణ నడిపించుకోండి నమ్మిన శిష్యులుగా మార్చుకోమని హెచ్చరించండి మనకు కాబట్టి ఆజ్ఞ అతిక్రమం పాపం ఆజ్ఞని పాటించకపోతే పాపపు జీవితంలో మనం జీవిస్తున్నాం నువ్వు తెలిసి తెలియక పాపంలో జీవిస్తున్నావు ఈ యొక్క ఆజ్ఞని పాటించకపోవడం అందుకు నీకు శ్రమ ఈ రీతిగా చెప్తే మీరు స్వీకరించారు ఆదరణకరమైన వాక్యం చెప్తే దేవుడు నిన్ను సమృద్ధిగా ఆచరించను గాక అంటే అటువంటి సువార్తని క్రైస్తవ సంఘము అధికంగా స్వీకరిస్తూ ఉంటారు నువ్వు ఈ లోకాన్ని సంపాదించుకొని సమస్త సంపాదించుకొని నీ యొక్క ఆత్మని పోగొట్టుకుంటే నీకేమైనా లాభమా కాబట్టి నీ యొక్క ఆత్మాన్ని కాపాడుకోవాలా అనేకుల ఆత్మలను ప్రభు చెంతగా నడిపించాల ఆత్మల సంపాదన అన్న భారము నీకు లేకపోతే నువ్వు క్రైస్తవుని ఏరీతిగా నువ్వు క్రైస్తవురాలు ఏరీతిగా ఆయనకి శిష్యులుగా ఏరితిగా విశ్వాస జీవితము ఏ రీతి ఉంటుంది అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపం ఈ సమరయ స్త్రీ ఏరీతిగా ప్రభు గురించి అనేకులకు సువార్త ప్రకటిస్తే ఆ యవన ఆ యొక్క వచ్చి నువ్వు చెప్పినంత మాత్రాన్ని స్వీకరించలేదు మేము కూడా అతన్ని గుర్తించగలిగినము అని సాక్ష్యం ఇచ్చిన అతని గురించి చివరికి ఒక సమర స్త్రీ సువార్త ప్రకటించడం వలన అనేక మంది ఆ గ్రామస్తులు మన ప్రభుత్వం స్వీకరించడం జరుగుతుంది ఒక్క స్త్రీ ద్వారా గ్రామం రక్షణలోకి వచ్చినట్టు మనం అక్కడ చూస్తాను ఒక్క స్త్రీ పాత్ర మగ్ధలిని మరియు ఒక్కటే స్త్రీ తను పోయి తన తన సహోదరులైన ఆ యొక్క తిరిగి సువార్త ప్రకటించింది ఆయన ఆయన సమాధులలో లేడు ఆయన తిరిగి లేచి అతను చెప్పినట్లు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అన్న విషయాన్ని అక్కడ నుంచి ప్రభువు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ స్త్రీ ద్వారా కాబట్టి స్త్రీలు ఈ రీతిగా ప్రకటించడం వలన రక్షణ సందేశము ప్రపంచానికి అంత విస్తరించబడుతుందన్న విషయం మరి విశేషంగా ఈ రాజ్య సువార్త సకల జన్లకు ప్రకటించబడినాకనే అంతము ఆయన రాకడం ఎందుకు ఆలస్యమైతుంది నువ్వు నేను సువార్త ప్రకటించకపోవడమే కాబట్టి ఈ యొక్క సాయంత్రం నేను చివరిగా ఒక వాక్యాన్ని చూపించేసి ముగిస్తున్నాను నీవు ఈ యొక్క కార్యాన్ని నిర్వర్తించకపోతే నీకెంత ఎంత నష్టమో ఒక ప్రవర్శన చూపించేసి ముగించేస్తాను చూడండి ప్రకటన గ్రంథము చివరిగా ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఇది మన ప్రభు ఈ లోకానికి వచ్చినాక తన బిడ్డల్ని తీసుకొని వెళ్లిపోయాక ఏం జరుగుతుందన్న విషయం ఇక్కడ చెప్పబడింది పరమ ఏరుశీలము లేక దేవుని యొక్క మందిరానికి సంబంధించిన ప్రవచనం ఇక్కడ ఉంది ఈ ప్రవచనము ఏదైతే ఉందో మీరు జాగ్రత్తగా పరిశీలించండి తర్వాత పరలోకంలో దేవుని యొక్క మందిరము అక్కడ ఉండడం చూస్తా ఉన్నాము మందిరములో మన ప్రభు గరపిల్లలాగా ఉండడం అక్కడ చూస్తూ ఉంటాము ఆ అధ్యాయంలో తర్వాత ఏం జరుగుతుందన్న విషయమే నేను మీకు చూపించేసి వాక్యాన్ని ముగించుకుంటాను చూడండి ఇరవై వచనం జనములు దాని వెలుగునందు సంచరింతురు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని ఒత్తురు పరలోకంలో ఆశ్చర్యం ఏందన్నది ఇక్కడ చూస్తున్నాం విశ్వాసులు ఎవరు మందిరంలోనికి వెళతరు ఎవరు మందిరపు బయట ఉంటారు అన్న ప్రవచనం ఇక్కడ ఉంది ఇది మన ప్రభు ద్వారా బయలుపరచబడ్డ వాక్యం ఇది యుగ సమాప్తంలో క్రైస్తవులు తెలుసుకోవాల్సిన సత్యం ఇది ఒకటి నీ సేవా జీవితం ఏ రీతి ఉంది అన్నది ఇప్పుడు నేను ప్రశ్నిస్తలేను నేను నేను దానికి దాన్ని పరీక్షించే కాదు మన ప్రభుత్వ ఎవరు పరీక్షించరు కానీ నీ సేవ జీవితము ఏ రీతిగా ఒక దినము నువ్వే గ్రహించగలవు ఒక తెగవారు ప్రవ్వా ప్రవ్వా నీ నామమున ప్రవచించలేదా నీ నాన్నమున దయములను వెలగొట్టలేదా నీ నామన రోగులను స్వస్థపరచలేదా అంటే అక్రమం చేయవారులారా మీరు ఎవరో నాకు తెలియదు ఒక తెగవారు పర్లోక రాజ్య అవకాశాన్ని పోగొట్టుకున్నవారు యుగ సమాప్తిలో రెండవ తెగవారు ఏ రీతిగా చూడండి గొప్ప జనము ఇరవై నాలుగవ వచనం గొప్ప జనము దాని వెలుగునందు సంచరింతురు మందిరంలో నుంచి వచ్చే వెలుగున గొప్ప జనము సంచరిస్తున్నారు గాని మందిరంలోనికి అడుగు రెండవ తెగకు సంబంధించిన క్రైస్తవ జీవితం రెండవ తెగకు సంబంధించిన క్రైస్తవ జీవితం మందిరంలోనికి అడుగు జీవితం మందిరము బయటనే ఉంటూ దేవుని ఆరాధించే జీవితం కానీ మరి తెగ మూడవ తెగ లోనికి అడుగు పెట్టడం చూస్తా ఉన్నాం ఇక్కడ చూడండి ఇరవై నాలుగవ వచనము చివరి భాగం భూరాజులు తమ మహిమను దానిలోనికి దానిలోనికి తీసుకొని వంతురు భూరాజులు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు భూరాజులు తమ మహిమను ఆ లోనికి తీసుకొని వద్దురు కొంచెం పైన మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక చూడండి అధ్యాయంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి ఆ మందిరానికి 12 గుమ్మములు ఉన్నాయి ఆ యొక్క దేవుని మందిరానికి ప్రతి గుమ్మము దగ్గర రెండేసి చెప్పున దేవదూతలు అగ్ని ఖడ్గములు పట్టుకుని నిలబడి ఉన్నారు లోపలికి ఎవరిని రానియకుండా గొప్ప జనము ఎవరు కూడా రక్షింపబడ్డవారే కాని ఎవరు కూడా ఆ మందిరంలోనికి అడుగు పెట్టడానికి ధైర్యం లేకపోయే దూతలు అగ్ని కడ్గా అక్కడ నిలబడిన్నారు ఎవరిని లోపలికి రానిస్తలేరు ఒక చిన్న గుంపు వారు మటుకు దాని లోనికి బయలుదేరుతున్నారు మన ప్రభుతో సంభాషిస్తున్నట్టు మనం అక్కడ చూస్తా ఉంటాము ఎవరు వీళ్ళు అన్నప్పుడు వీరు భూ అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుండే దేవుడు కాబట్టి భూ ఎవరు అన్న విషయాన్ని మీకు చూపించేసి వాక్యాన్ని ముగిస్తారు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇది చివరి వాక్యం చివరి వచనం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ విషయం మనం చూస్తున్నాం అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని నిమి వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము చూడండి ఏర్పరచబడిన వంశము రాజులైన యాచక సమూహము పరిశుధ జనాంగము దేవుని సొత్త అయిన ప్రజలై ఉన్నారు చూడండి ఇక్కడ చెప్పబడుతుంది అసలైన రాజులు ఎవరు అనేది ఈ లోకంలో పరిపాలించే వారు కాదు రాజులు అసలైన రాజులు సువార్త ప్రకటించేవారే భూరాజులు ఎవరు అన్నప్పుడు దేవుని యొక్క సువార్తని ప్రకటించేవారు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాణి గుణాతి అంటే యేసు యొక్క గుణాతి రక్షణ సందేశాన్ని ఆయన రక్షకుడు ఆయన రక్షించేవాడు ఆయన నిన్ను ఆదుకుండేవాడు పరలోకానికి తీసుకుని వెళ్లేవాడు తన సంగంలో నిలబెట్టుకుండేవాడు అన్న వాణి గుణాతిశాలను ప్రచురించే నిమిత్తము నిన్ను రాజులుగా దేవుడిని నియమించుకున్నాడు కాబట్టి కేవలము రక్షణ సందేశాన్ని ప్రకటించే రాజులు మతపరమైన జీవితము ఆరాధన జీవితము ఆదివారపు జీవితము పండగ జీవితము ఆ సాధారణమైన సామాన్యమైన క్రైస్తవ జీవితము జీవించే ఎవరు కూడా అందులోనికి ప్రవేశించలేరు ఇది చెప్పడం కష్టం వినడం మరీ కష్టం కాబట్టి ఎందుకు ఇంత కఠినంగా ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే మీ మీద ఉన్న ప్రేమ ఇది దేవుని యొక్క ప్రేమ సభ కాబట్టి ఆయన యొక్క ప్రేమ ఎటువంటిది అనే విషయాన్ని నేను మీకు చూపించకుండా ఇక్కడికి నేను వెళ్ళిపోతే నా కర్తవ్యాన్ని నేను కాబట్టి ఈ సాయంత్రం సార్ మీకు జ్ఞాపకం నిజంగా మీరు ఆ మందిరపు వెలుగులోనికి ప్రవేశించాలనా లేక వెలుగు నందు సంచరిస్తూ బయటనే ఉండాలనా ఈ తీర్మానం మీకే ఒక చెప్తున్నాను ఈ తీర్మానం తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఇక మీదట ఎన్నడూ నువ్వు క్రింద కూర్చోవు చాలు చాలా కాలం మీరు కూర్చున్నారు క్రింద లేచి నిలబడండి దేవుని వాక్యాన్ని ధైర్యంగా మనుషులకు ప్రకటించండి శ్రమ నుంచి తప్పించుకోండి ఆయన సన్నిధిలో ఆయన సన్నిధికి బహు సన్నిధికి వెళ్ళి ప్రభుని అలింగనం చేసుకోండి ఒకరోజు మీరు చేసుకోవాలా అటువంటి అనుభవంలో మీరు పోవాలంటే ఈ అవకాశాన్ని మీరు విడిచిపెట్టుకోకండి ఈ దినం మంచి దినం ఇటువంటి దినము మీ జీవితంలో ఇంకొకసారి రాకపోవచ్చు మేము తిరిగి ప్రాంతానికి వస్తామో లేదో మాకు తెలియదు ఏ ప్రాంతానికి వెళ్తామో మాకు తెలియదు కాబట్టి ఈ దినం ఒకటే మన దినం రేపటి గురించి అతిశయించకుడి అని అనేది వాక్యం గతం గురించి ఆలోచించకుడి అది గతించిపోయింది కాబట్టి ఈ సాయంత్ర సన్న మీరు తీర్మానించుకొని మీ జీవితాలు ప్రభు సమర్పించుకొని ప్రవ్వా నేను ఇంతకాలము మీ యొక్క ఆజ్ఞని అతిక్రమించిన ప్రవ్వా మీ సువార్థ ప్రకటించలేదు ప్రవ్వా నేను తప్పు చేసిన నేను పాపం చేసిన నన్ను క్షమించు ప్రవ్వా అన్న ప్రార్థన నీకు ఈరోజు చాలా అవసరం ప్రవ్వా నేను నిస్సాయిత స్థితిలో ఉన్నాను నాకు ధైర్యం చాలదు నీ యొక్క పరిశుధాత్మ అభిషేకం నాకు అనుగ్రహించు ప్రవ్వా నీ యొక్క కృపావరణను నాకు అనుగ్రహించి ప్రవ్వా నేను మీ కొరకు సాక్షిగా జీవిస్తాను ప్రవ్వా నాకు చదువు రాదు ప్రవ్వా అయిన నీ యొక్క సువార్థను ప్రకటిస్తాను ప్రవ్వా మీరు చేసిన అద్భుతం నన్ను అనేకలో ప్రకటిస్తాను అందుకు మీరు నన్ను లేవనెత్తండి ప్రవ్వా నన్ను నూతనంగా అభిషేకించండి యొక్క సాయంత్రం స్థానం అన్న ప్రార్థన నీకు అవసరం కొద్దిసేపు కన్ను మూసుకోండి నేను ప్రార్థన చేసి ముగిస్తున్నాను మీ హృదయలో తీర్మానించుకోండి ఆయన ఆజ్ఞని మీరు అతిక్రమించి ఒకవేళ పాపంలో పడినారేమో ప్రవ్వా నన్ను క్షమించినయన ఇంతకాలం ఈ పనులు మేం చేయలేదు ఎవరికి సువార్త ప్రకటించలేదు ఒక్క ఆత్మను కూడా రక్షణలోకి నడిపించలేదు స్వార్థపరునుగా స్వార్థపరులాగా జీవించిందని కానీ ఒక వ్యభిచారిని ఒక్క గంటలోనే తన జీవితాన్ని మార్చుకుంది సువార్త కూడా ప్రకటించింది కానీ ఎంతో కాలంగా క్రైస్తవ జీవితంలో ఉంటూ ఒక్క ఆత్మను కూడా నేను రక్షించలేకనని ప్రవ్వ నన్ను క్షమించినయన కానీ ఈరోజు నేను తీర్మానించుకుంటున్నాను బలహీనమైన ఒక స్త్రీ పఠనాన్ని మార్చుకుంది నేను కూడా ఆ రీతిగానే నా పట్టణాన్ని మార్చుకుంటాను నా ప్రాంతాన్ని మార్చుకుంటా నా బంధువులను మార్చుకుంటాను నా స్నేహితులను మార్చుకుంటాను నా ఉద్యోగస్తులను సహకార్మికులను మార్చుకుంటాను నా గ్రామాన్ని మార్చుకుంటాను అని తీర్మానించుకుంటాను ప్రవ్వా నూతనంగా మీ ఆత్మని అభిషేకించండి ఆత్మ ఫలాలను అనుగ్రహించండి కృపలను అనుగ్రహించండి ఈ యొక్క మేము తీర్మానించుకుంటున్నాం ప్రవ్వా మా జీవితాలు మీకు సంపూర్ణంగా నూతనంగా సమర్పించుకుంటున్నాం స్వీకరించండి భూరాజులుగా మమ్మల్ని తయారు చేయండి రక్షింపబడ్డ వారిని మీ సన్నిధిలో తీసుకొని రావాలా అదే మహిమ మీ యొక్క మహిమ మీ మందిరంలోనికి మేము అడుగు పెట్టాలా దూతలు మమ్మల్ని అటగించడానికి వీల్లేదు ప్రవ్వా అటువంటి ఆశ హృదయంలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం నైనా ప్రవ్వా రేపు అడుగు మేము అతిశిస్తలేం రేపు ఏం జరుగునో ఎవరికి తెలియదు ప్రవ్వా ఎంతమంది బ్రతుకుంటారో కూడా తెలియదు ప్రవ్వా కానీ ఈ దిన మమ్మల్ని సజ్జలు లెక్కలో పెట్టుకున్నందుకు మీకు ఎంతో వదాలి అందుకని మేము తీర్మానించుకుంటున్నాం ఇక మీదట మీ వాక్యాన్ని అన్నిట్లా ప్రకటిస్తాం మేము కేవలం వెలుగులా సంచరించాం ప్రవ్వా మందిరంలోనికి మేము ప్రవేశించాలా పరలోకంలో అటువంటి ఆధిక్యత అటువంటి భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించండి ఇక్కడికి వచ్చిన అనుగ్రహించండి ప్రవ్వా యాజకులకు అనుగ్రహించండి ప్రవ్వాడలకు అనుగ్రహించండి ప్రవ్వా ముఖ్యంగా స్త్రీలకు అనుగ్రహించండి ప్రవ్వా వారి బలితలు మీకు తెలిసినేనా కానీ బలవంతులు మీరు మీరే బలం అనుగ్రహించండి అందని మీ మీ ఆఖరి వరకు చేత పరచుకొని మీరు మహిమనుందమని మరి విశేషంగా స్థాపికులు స్థానికులు అనేక పాస్టర్ గారి నుంచి మరి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నారు మీరు అతన్ని ఆశ్రయించినారు అతన్ని కాచి కాపాడినారు మంచి ఆరోగ్యం అనుగ్రహించినది మీకు ఎంతో బంధాలు వారి సంఘాన్ని ఫలభరితం చేయండి గొప్ప సేవకులు ఈ సంఘంలో నుంచి ఈ ప్రాంతం నుంచి లేవాల ప్రవ్వ అది మేము చూడలేకరవచ్చు మిమ్మల్ని మహిమపరచాల ఘనపరచాల ప్రవ్వ అటువంటి సాక్షి బిడ్డలుగా ఈ నంబూరు ప్రాంతీయులను నిలబెట్టమని మీరు మహిమ రానయైన ఏసుక్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్లలియ